ే మనసు ప్రతిష్ట మనోమే మాచి ప్రతిష్టం ఆవిరావిర్ ఏ వేదస్ మా అనే స్థే మా ప్రాసీ అనెనా హోరాత్రా సందా శతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు అవతు మా అవతు వక్ శాంతిశాశాంతి స ఏతమే సీమానం విదారీ అవతారికే కాళే అదే మన నామో సిద్ధం స ఏతమే సీమానం అంతకు ముందు మూత్రము స ఈక్షత కథన్విదం మదురుపే సది అవాక్యమైనది స ఈక్షత కట్ట ప్రపద్యవలేదు స ఈక్షత ఏది వాచాభివ్యాహృతం అది అయింది అంటే భాష్యకాలంలో మూడు వాక్యాలు ఉన్నాయి మూడు వాక్యాలు ఉన్నాయి మూడు స ఈక్షత అనే ఉంటాయి మూడులో ఆ మధ్యదాని వ్యాఖ్యానం ఆఖరణ చేశారు ఆయన వరుస అలా ఒకటి మూడు రెండు అలా చేశారు పాఠక్రమము అర్థక్రమము రెండు ఉన్నాయి అంటే మంత్రాలను వల్లించిన వరుస అర్థం బట్టి వరుస ఈ రెండింట్లో పాఠక్రమం కంటే అర్థక్రమము బలీయము అని ఒకటి ఉన్నాయి మీమాంసకులనే వరస బలించిన వరసలా ఉన్నా అర్థాన్ని బట్టి వరసను నిర్ధారించుకోవాలి అనే దాని అర్థం ఇప్పుడు దానికి ఒక దృష్టాంతం చెప్తారు నైవేద్యమును పెట్టవలను అన్నమును వండవలను అని ఉంటుంది అద సంస్కృతంలో గుర్తు రావట్లేదు అని ఉంటుంది పాఠక్రమం అలా ఉంటుంది మీరు అర్థక్రం ఏది ఫాలో అవుతారు అన్నమును ఉన్న వాళ్ళను ముందు పెట్టుకుని నైవేద్యమును పెట్టవలను తర్వాత పెట్టుకుంటా పాఠక్రమం అలా లేకుండా ఎందుకంటే దానికి వాళ్ళు ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే నైవేద్యమును పెట్టవలను అనగానే ఏం నైవేద్యం పెట్టాలపా అని ఆ ప్రశ్నకి సమాధానం లేకుండా మిగిలిపోతుంది అన్నమును ఉండవలను అనగానే దీన్ని ఏం చేయాలి అన్నాన్ని అనే ప్రశ్నకి సమాధానం లేకుండా ఉండిపోతుంది ఆకాంక్షలు రెండు ఆకాంక్షలు అలాగే వెల్లాడుతూ ఉంటాయి పాఠక్రమాన్ని అనుసరిస్తాయి సరే అర్థక్రమాన్ని అనుసరించి అన్నమును ఉండవలేను ఆ అన్నమును నైవేద్యము అన్నప్పుడు రెండు ఆకాంక్షలు కూడా కవర్ అయిపోతాయి ఉండిన అన్నం చేయాలి అన్నదానికి ఆన్సర్ వచ్చేస్తుంది నైవేద్యం ఏం నైవేద్యం పెట్టాలి అన్నదానికి ఆన్సర్ వచ్చేస్తుంది అందుకోసం పఠక్రమము కంటే అర్థక్రమమే బలమైనది అని వాళ్ళ సిద్ధాంతం ఇక్కడ కూడా అదే పద్ధతి కాబట్టి ఆ వరుస చూసుకుంటే స ఈక్షత కథం విధం అది మొదటి రూపంలో స ఈక్ష దాని కంటిన్యూషను స ఈక్షత ఎది వాచాభివ్యాసకథం దాని కంటిన్యూషను ఎందుకంటే నేను కనుక దీంట్లో ప్రవేశించకపోతే ఏమవుతుంది ఇది ఒక్క మాట్లాడేస్తుంది కళ్ళు చూసేస్తూ ఉంటాయి వాటంతటే అప్పుడు అది ఎలా అవుతుంది అప్పుడు నేనేమవుతాను అనే ఆ వరస కాబట్టి దాంట్లో ప్రవేశిస్తాను అన్నది జరుగుతుంది అక్కడ అతిక్రమించి అర్థక్రమాన్ని అనుసరించి ఒకటి చెప్పి మూడు చెప్పి ఇప్పుడు రెండు చెప్తున్నా ఓకే ఏదో ఈ క్షిత్వా కకరేణ ప్రపద్య అది ఏమో ఈ క్షిట్లా అంటే వాక్కు మాట్లాడేసి చేతులు వాటి పని చేసేసి కళ్ళు చూసేస్తే ఇంక నేనేం చేస్తున్నట్టు కోహం కాబట్టి నేను దాంట్లో ప్రవేశిస్తాను అది వరస ఈ విధముగా సంకల్పించి అతహ ఆ తర్వాత అత అంటే దీని తర్వాత ఏమను సంకల్పించింది కథరేణ ప్రపద్యై సంకల్పించింది ప్రపద్యై ఇది ఆయా దేశం వచ్చి యకార లోపం వచ్చి ప్రపద్యా ఇది అవుతుంది మళ్ళీ లోట్ల ఉత్తమ పురుష ఇక వచ్చిన ఏ విధముగా ఏ మార్గము రెండు మార్గాలు ఉంటాయి తల కళ ద్వారా లోపల ప్రవేశించాలా కళ ద్వారా లోపలు ప్రవేశించాలా అని ప్రదర్శించుకున్నది ఆ పరమాత్మ రెండు మార్గాలు ఏంటి రెండు మార్గాలు అనే మాట కతరేణ అనే మాట నుంచి వచ్చింది ఆ రెండేమిటో తెలుసిన ప్రపంచమో అశ సంఘాత ప్రవేశ మార్గం ఈ సంఘాతము అంటే పంచభూతములు ఇంద్రియములు గో బంధుభూతములు గోళకములు ఇంద్రియములు దేవతలు సంఘాతం ఈ సంఘాతంలో పురుషాకారంగా ఉన్న సంఘాతం పావు ఆకారాన్ని పక్కన పెట్టి గుర్రం ఆకారాన్ని పక్కన పెట్టి పురుషాకారాన్ని తీసుకున్నారు కదా ఈ సంఘాతంలో కాలు కొన ప్రపదం ప్రాణ ఉపసర్గకి అగ్రము అనే అర్థం ఆ ప్రాణ ఉపసర్గకి అలాంటి అర్థం ఉన్నది ప్రపదం అంటే పదార్గ్రం కొన కాళి కొన అంటే కాలి కొన అంటే వ్రేళ్ల కొన అంటే గోటి కొన దాని గుండా లోపల ప్రవేశించాల లేదా మూర్ధ అంటే శితస్సు రెండు ఉన్నాయి ఈ సంఘాతమునకు కాలి వ్రేళ్ల కొన ప్రపదం మూర్ధ శితస్సు అనే రెండు ఈ సంఘాతూ ప్రవేశించే మార్గములు ఉన్నాయి అనయో కతరే మాగేణ ఇదం కార్యకర్ణ సంఘాత ప్రపద్యేయ ఈ రెండింటి అనయో ఈ రెండింటిలో ఇక షష్ఠీ నిర్ధారణ షష్ఠీ ఏ మార్గము చేత ఈ పురమును ఈ సంఘాతములకే పురము అని పేరు మహారాజు నగరంలో ప్రవేశించినట్లు మహారాజు నగరంలో ముందు మార్గమైనా మా దొద్ది మార్గం నుంచైనా అన్నట్లుగా ఏ మార్గం నుంచి నేను ప్రవేశించాలబ్బా ఈ నగరము నగరం అంటే కార్య అంటే దేహము కరణ అంటే ఇంద్రియములు వీటి యొక్క సముదాయము లక్షణమంటే రూపము ఈ నగరము ఏ మార్గముగా ప్రవేశించాలి నేను ప్రవేశించగలను నూట ఉత్తమ పురుషని విధిలింగ ఉత్తమ పురుషుగా మార్చారా ప్రపద్యేయ ప్రపద్యేయ ప్రపద్యే మహి ప్రపద్యే మహి ప్రపద్యావహీన దిఏవహీన దియా గుర్తులేదు నేను ప్రవేశించాలి అని ఆయన ఆలోచించుకున్నాడు ఆ పరమాత్మ ఏతమేవ సీమానం విధానం ఏతయా ద్వారా అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఈ సీమ సీమ అంటే హద్దు ఈ సంఘాతములకు హద్దు అడెప్ప దాన్ని సీమ హద్దు అంటే వెంట్రుగలు ఎక్కడి నుంచి మోలుస్తాయో అది హద్దు అలా పెట్టారు ఆ హద్దును ఇలాగా విడగొట్టి లోపల వాద ఓకే ఇలా విడ విదారి అంటే పొగులగొట్టి ఆ ధాతువుకి పొద్దు విదారణ పొగులగొట్టుట విడదీయుట విడగొట్టుట అని అర్థం కాబట్టి ఆ విధంగా విడగొట్టి ఎతయా ద్వార విడగొట్టినప్పుడు ఏమవుతుంది ద్వారము తయారవుతుంది ద్వాహ అనే శబ్దం ఆ శబ్దం చెప్పండి ద్వాహ ద్వారౌ ద్వార హే ద్వాహ హే ద్వారౌ హే ద్వార అది ద్వారముతో ఓకే అంటే ద్వారము గుండా ఈ ద్వారము గుండా లోపల ప్రవేశించారు ద్వారశ ద్వారశబ్దం ఉంది రఫాంత శ్రీలింగ ద్వార అకారాంత రుణలింగ శబ్దం రుణిశబ్దాలు ద్వారేణ ఇది రేఫాంత స్త్రీలింగ శబ్దం ద్వారా తెలుగులో ఈ ద్వారా ద్వారా వచ్చేసింది ఏ మార్గం ద్వారా వెళ్ళాలి భాష్యం నావృత ప్రాణస్ మన సర్వార్థిక సవేశమాగేణ ప్రపదాభ్యాం అధ ప్రపదే కాళగుండా వెళ్లామా తరగుండా వెళ్ళా కాకుండా ప్రాణం ప్రవేశించింది దేహంలో ప్రాణం అని ఇక్కడ చెప్పలేదు ఆనంద చెప్పారు వైపురా ప్రాణమును ఎలా వర్ణించారంటే ఆత్మకు సేవకుడు అని వర్ణించారు ఎందుకంటే ఆత్మ అంటే తెలివి తెలివికి సేవకుడు ఎవరు ప్రాణం తెలివి ఏ విధంగా సంకల్పిస్తే ప్రాణము ఆ విధంగా ఇంద్రియములను కదిలిచి పనులు చేసుకోవచ్చు కాబట్టి ప్రాణమును సేవకుడుగా వర్ణించారు సేనాపతిని కూడా వర్ణించాడు ఎందుకంటే ఇంద్రియములన్నీ సేన అనుకుంటే ఇంద్రియములపై అధిక అధికారము దిమాషి ప్రాణశక్తి కూతుంది ఇంకేతనే ఇంద్రియములకు ప్రాణాహ అని పేరు కూడా గలదు కాబట్టి ఈ పనులు చేసి సేవకుడు కాళ్ళ ద్వారా ప్రవేశించాడు అన్నదే చెప్పాడు అరణ్య కాబట్టి సేవకుడు వెళ్ళిన ద్వారా దారిలోనే వెళ్ళకూడదు మహారాజు అని చేత నేను తరగకుండా ప్రవేశిస్తాము అని ఆత్మ అనుకున్నది మమ సర్వార్థ అధికృత్య మద్భ్యస్య ప్రాణస్య నాకు అన్ని పనులను చేసే యోగ్యత కలికినా లేక అన్ని పనుల ఎందు పురమాయించబడిన అధికృత అంటే అధికారం ప్రాణానికి ఇచ్చాడంటే అధికారము నువ్వు చూడు చూపును చూపు నీకు పని గినుట నీకు పని అని ప్రాణానికి ఇచ్చారు ఆ పనులకు నేను కాబట్టి అన్ని పనులయ్యందు అధికారము ఇవ్వబడిన నాకు సేవకుడైన ప్రాణము యొక్క దారి కాళ్ళు ఆ దారి నేను వెళ్ళాను రెండు కాళ్ళకుండా పాలముల యొక్క అగ్రభాగములు ఉండగా నేను ప్రవేశించను నా అంటే అధహ తిరందర నుండే రెండు పాదముల అగ్రముల గుండా ప్రవేశించను తర్హి మరైతే అలాగా పారిశేష్యాత్ అసూర్ధానం విదార్య ప్రపద్యే ప్రపద్యై లోటోత్తమ పురుష భాష్యకాలను ప్రపంచే లట్ట ఉత్తమ మనుషుష పాలిషేషారు ఇక్కడ రెండు దారులు ఉన్నాయి ఒక దారి వద్దనుకున్నారు ఇంకేమైంది రెండో దారి మిగులుతుంది ఇంకా ఆలోచన ఏమక్కర్లేదు ఇంక ఈ రెండో దారికుండా వెళ్ళాలా వద్దా అని ఉండదు ఇంకా ఎందుకంటే పరి పరిశ అదే మిగిలి ఉన్నది కాబట్టి ఈ సంఘాతము యొక్క అస్సాంటే ఈ యొక్క తలను టిప్పను విడగొట్టి దాని లోపల క్షతకారి ఈశ్వర ఇది చూస్తే మనం ఏం తెలుస్తుంది సృష్టి చేసినటువంటి అంటే సంఘాతమును సృష్టించిన అది విరాట్ పురుషుల్ని సృష్టించిన సంఘాతం అంటే విరాట్ సృష్టించిన ఆ పరమాత్మ మన లోకంలో ఆలోచన చేసి అడుగు ముందుకు వేసి వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది కదా అదే యహ స్రష్ట ఈశ్వర ఆత్మ లోకే ఈక్షితకారి ఇవ లోకమునందు ఈక్షితకారి సంకల్పమును చేసే మనిషి బిహేవ్ చేసినట్లే తెలుస్తుంది ఆ రోజున ఆత్మ అలా చేసింది కనుకనే ఈరోజు కూడా ప్రతి వాడు ఆలోచించి చేస్తున్నారు అని కూడా అర్థం ఓకే సహ ఏతమేవ మూర్ధ సీమానం కేశ విభాగావసానం లేదా ఛద్రం కదే ఆత్మ ఈ మూర్ధను మూర్ధ బుగ్ధను అంటే అక్కడ సీమానం అని ఉన్నాయి ఈ అగ్రము సీమంటే హద్దును హద్దు అంటే దేని యొక్క హద్దు దేహముల యొక్క హద్దు దేహముల హద్దు అంటే తలకు హద్దు తలకు హద్దు అంటే ఆ దెప్పకు హద్దు డెప్పకు హద్దు ఏమిటండి కేశ విభాగ అవసరం కేశములు ఎక్కడ విడిపోతాయి విడిపోవడం ఎక్కడ ప్రారంభమవుతుంది కేశములు విడివిడి కేశములు విడిపోతాయి ఇక్కడ కలిసి ఉంటాయండి అవన్నీ ఇక్కడికి వచ్చి ఆ డెప్ప దగ్గర వెళ్ళిపోతాయి ఏ కేసునికి కేసు వెళ్తుంది అలా తీసుకోవాలి ఇక్కడ మామూలుగా కలిసి ఉంటాయి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తే ఏదైనా కోర్టులు ఎప్పుడైనా చూసేప్పుడు ఎలా చూస్తాయి ఆ కేసుముల యొక్క విభాగం అంటే మొదలు కేసు విభాగానికి అవసానము డిప్ప వైపు నుంచి ఇటువైపు నుంచి అవసానం అవుతుంది అక్కడ అలా విడదీసి పేరు చూసుకుంటాయి అక్కడ ఓకే కేశములు విడిపోటకు అంతము ఈ కేశములన్నీ కట్టగట్ట ఒక్కటిగా ఉంటాయి అవి విడివిడిగా అయ్యేది అక్కడ ఇక్కడ అవ్వ ఇక్కడవుతాయి అది అంతము అంటే సే మోర్ధకు సేమ మూర్ధ వైపు నుంచి అంతము అక్కడ విదారణము చేసినట్టు చిల్లు పెట్టి నేను పగలగొట్టే అనుకున్నా చిల్లు పెట్టే ఒక విధాలుగా చెల్లు పెడితే ద్వారమైందిగా మన వాళ్ళు రైల్వే వాళ్ళు ఏం చేస్తారంటే గోడ కడతారు ఈ లోకల్ పీపుల్ ఏం చేస్తారంటే గోడకు చెల్లు కడతారు మళ్ళీ దాంట్లో స్టేషన్ వెళ్ళిపోతా ఉంటా ఏం ఇండియా యూ టీచ్ డిసిప్లిన్ టు ఇండియన్ సో ఆ చెల్లు కుండా లోపల ప్రవేశించింది ఆత్మ ఏతయా ద్వారా మార్గేణ ఇమో లోకం కార్యకరణ సంఘాతం ప్రాపద్యత ప్ర ఈ ద్వారముతో అంటే ఈ మార్గము గుండా ఈ లోకమును లోకం అంటే మనుష్యాకారము అంటే కార్య లోక శబ్దానికి మనుష్యా అనర్థం ఉన్నాయి అంటే ఇంద్రియములు దేహము మొదల సముదామును ప్రవేశప్ర ప్రవేశించాము మంత్రం సైష విద్రుతి మద్వాహ్వాందనం అది కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక మెత్తటి ద్వారం లాగా ఉంటుంది చిన్న చిల్లు పెట్టేలా మెట్లుగా ఉంటుంది ఇప్పటికి కూడా ఆ చిల్లు పెట్టిన ద్వారం ఉన్నదే దీనికి విజృతిహి అని పేరు వచ్చింది విజృతి నామ నామ అంటే ప్రసిద్ధి దానికి ఆ రకమైన ప్రసిద్ధి కలిగినది పేరు రావడం అంటే ప్రసిద్ధి కలగడమే కదా ఆయన మంచి పేరు ఉన్నవాడు అంటే ప్రసిద్ధి కలవాడు అని అర్థం అంతే కదా అది పొడుగు పేరు ఉన్నవాడు అనే ప్రసిద్ధి కలవాడు కాబట్టి దీనికి విజృతిహి అని పేరు వచ్చింది అంటే విదారణము చేయుట వలన ది దృ అని ధాతువు ది అంటే విశేషముగా ద్రు విడీయుట అలా తయారైంది కనుక ఈ అగ్రభాగానికి విద్రుతి అని పేరు దీనికి ఇంకో పేరు కూడా వచ్చింది బ్రహ్మరంధ్రము అని పేరు వచ్చింది ఆ పరమాత్మ దీని గుండా ప్రవేశించరుగా రంధ్రం చేసి పనిచేత బ్రహ్మరంధ్రము అని పేరు వచ్చింది ఓకే అంతేకాదు తదేత నాందనం ఈ ద్వారం ఉండే ఈ రంధ్రము దీనికి నాందనం అని వచ్చింది దీర్ఘం ఛాందసం నాందనం అనార్థం అంటే సంతోషమును కలిగించేది ఆనందమును కలిగించేది ఏంటి ఇక్కడ ఆనందం అంటే యోగి ఈ దేహమును సుసున్నా నాడి గుండా పైకి వెళ్ళి ఈ ద్వారాన్ని వెడగొట్టుకుని పైకి వెళ్ళిపోతాడు యోగి వెళ్ళిపోతే అక్కడ పుణ్యలోకాలకు చేరుకుంటాడు అక్కడ వాడు సంతోషంగా ఆనందంగా ఉంటాడు ఈ దేహం నుంచి ప్రాణి బయటపడేటప్పుడు ఇక్కడి నుంచి బయటపడచ్చు ఇక్కడి నుంచి బయటపడచ్చు ఎక్కడి నుంచి బయటపడితే అలా పోతాడు నోరు ఎలా పెట్టిపోతాడు కాబట్టి ఇక్కడి నుంచి బయటపడితే వాళ్ళు మహాపుణ్యాత్మను పుణ్యలోకాలు పోయి అక్కడ భోగాలను సుఖాన్ని అనుభవిస్తారు కనుక ఈ ద్వారము నాకు నందనంద పురాణికులు ఈ పేరే లాక్కొని ఆ ఇంద్రుడికి ఉద్యానం అనే ఉన్నది దానికి నందనం అని వాళ్ళ పేరు పెట్టుకున్నారు మంచిది ఏ పేరైనా పెట్టుకోవచ్చు సో నందనమేవ నాందనం మంత్రంలో దీర్ఘం వచ్చింది అదే సేయం ప్రసిద్ధ సాంది కదా అట్టి ఈ ద్వారా అట్టి ఈ అనే అండంలో అభిప్రాయం అట్టి ఆ విధముగా ప్రసిద్ధమైన ఈ అంటే ఈ ఆత్మ ప్రవేశించిన ద్వారము అని ఒక సర్వనామానికి ప్రసిద్ధ అని అర్థం చెప్పుకోవాలి రెండు సర్వనామాల్లో ఒకదానికి ఈ ఆత్మ ప్రవేశించిన అర్థం చెప్పి ఇంకోదానికి ప్రసిద్ధమైన అని ఎప్పుడు కూడా తత్ అంటే ప్రసిద్ధమైన దాన్ని తత్ అని తత్వమసి తత్ అంటే ఆ ప్రసిద్ధమైన బ్రహ్మ అన్నారు అలాగే ఇక్కడ సా అంటే ఆ ప్రసిద్ధమైన ద్వారం ఈ ప్రసిద్ధి ఏంటంటే శాస్త్రాల్లో ఈ ద్వారం యొక్క ప్రసక్తి అక్కడ అక్కడ అక్కడ ఉందనే అభిప్రాయం మూర్ధ్ని తైలాది ధారణ కాలే అంత తద్రసాది సంవేదనాత్ ఇది వేద వింత్రాల్లో ప్రసిద్ధిలాగే ఉంది లోకల్లో కూడా ఉంది ప్రసిద్ధి హీ బికాస్ ఆ బికాస్ దేనికి బికాస్ ఆ ప్రసిద్ధార్థానికి బికాస్ సాన్నదానికి ప్రసిద్ధ అని అర్థం చెప్పడానికి హేతు ఏమిటంటే ఈ బికాజ్ ఈ టైలను రాసుకుంటారు ఇక్కడ నూనె రాసుకుంటారు నూనె పోస్తాను కూడా పైగా వసిల్ లో ఇల్లు ఇల్లు పెద్దవాళ్ళు కూడా అభ్యంగణ స్నానం చేసినప్పుడు రాయించుకుంటారు రాసినప్పుడు లోపల ఆ నూనె లోపలికి వెళ్ళినట్టు లోపల ఏదో చల్లగా ఉన్నట్టు అనుభవం కలుగుతుంది అలాగే దాన్ని బట్టి ఇక్కడ ఒక చిన్న చిల్లాంటిది ఉండి ఉండాలి అని లోపల ప్రసిద్ధి అది ప్రసిద్ధి సో అంటే తలపై తైలము మొదలైన వాటిని ధరించిన సమయంలో ధరించిన అంటే పెట్టిన తైలం పెట్టిన తైలము మోదల అంటే ఏదో ఏదో ఆయన ముందో ఏదో అలాంటివి పెట్టినప్పుడు చందనం కూడా పెట్టచ్చు పెట్టినప్పుడు లోపల అంత తద్్రసాది సంవేదన ఆ తైలము లోపల తడిగా లోపలికి వెళ్ళినట్టు పీల్చుకున్నట్టు లోపల ఏదో రసము యొక్క ఆ తడి యొక్క నాలెడ్జ్ సంవేదనము అసెన్సేషన్ మనకు కలుగుతుంది అందుకోసం పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చిన్నపిల్లలకి అభ్యయన స్నానం మీకు తెలుసా ఈ సంగతి ఇలా పోసి ఇలా ఇల్లా ఇల్లా అంటారు ఆమదం కూడా తైలం ఆమదం కూడా కరెక్ట్ ఆనందగిరి ఆమదం వాళ్ళు అదే కాబట్టి ఇది ప్రసిద్ధమైన ద్వారమే ఇది కాబట్టి సా అంటే ప్రసిద్ధ అని అర్థం విదోహమే చెప్పారనమాట అది మంచిది శైషా విద్రుతి విదారిత్యాద్ విదృతిర్నామ ప్రసిద్ధ్వాహ ఆ ద్వారము విద్రుతి దానికి విదృతి అనే పేరు ఆ పేరు కూడా వెడదీయబడినది రంధ్ర చేయబడినది అనే అర్థంలో విపూర్వక దృ అనే భాత నుంచే వచ్చింది ఆ పేరు నామాంటే ప్రసిద్ధి ఆ విధంగా ప్రసిద్ధిని ఈ ద్వారము పొందినది ఇతరాదిద్వారా భృత్యాస్థానీయ సాధారణమాగ నమృద్ధీని నానందహేతూని ఇదం ద్వారా పరమేశ్వరస్ కలలస్ ద్వారాలు ఇంకా చాలా ఉన్నాయి ఇతర ద్వారములు కూడా ఉన్నాయి టూ అండ్ హ్యాండ్ అంటే ఈ ద్వారంతో పోలిస్తే మిగతా ద్వారములకు ప్రసిద్ధి తక్కువ చెవుల రోజు పోవచ్చు బయటికి ముక్కులు వండిపోవచ్చు నోట్లు వండిపోవచ్చు ఈ ద్వారములు ఎటువంటివి అంటే నగరమునకు ద్వారంలో ఉంటాయి చూడండి అంటే వాల్డ్ సిటీ చుట్టూ గోటగోడ నగరానికి ద్వారంలో ఉంటాయి అనేక ద్వారంలో ఉంటాయి కింగు కోటీకి ద్వారాలు ఉన్నాయి కింగు కోటీకి చిన్న ద్వారం కూడా ఒకటి ఆ చిన్న ద్వారం గుండా ఆ లోపల ఉండేటువంటి అంతఃర స్త్రీలకి సేవలందించేటువంటి కూలీలు వాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడ మహారాజా వస్తాడు మెయిన్ ద్వారం కింద వస్తాడు కింకోటి చూసారు అక్కడ చూడలేదా చూస్తే చూస్తున్నాం ఇప్పటికే ఉంటుంది ఈ మధ్య చూడలేదు రామ్ నగర్ అని అదే ఎక్కడ కోటి వెనక్స్ కదా రామ్నగర్ లోపలికి వెళితే అక్కడ చింకోటి కాంపౌండ్ కనపడుతుంది దానికి ప్రధాన ద్వారం అక్కడ ఉంటుందో సాంగట ద్వారం ఉంటుంది దానికి ఉండగా ఈ నపుంసక పురుషులు క్రీవాహ వాళ్ళు అంత హూలంలో పనిచేసి వాడతారు మహారాజు ఎక్కడ ఉన్నప్పుడు మహారాజు అంటే నవాబ స్త్రీలకు సేవలు ఉన్నాయని నేను చెప్పి మనుషులు ఆ చిన్న ద్వారా ఇప్పటికే ఉంది ప్రభుత్వం అట్టు పెట్టినా అనమాట అంటూ కాలేజీ ఏదో పెట్టారు ఇంకోటి కాలేజీ ఇతర ద్వారాలు చాలా ఉన్నాయి ఆ ద్వారంలో కూడా సేవకులు వెళ్తారు మృత్యులు వెళ్తారు ఇక్కడ కూడా సేవకుల స్థానంలో చెవి ముక్కు మొదలైన ఇంద్రియములను పెట్టుకోవాల్సి ఉంటుంది అదే సేవలు చేస్తూ ఉంటాయి కదా కాబట్టి అవన్నీ ఇటు తిరిగే సాధారణ మార్గములు అంటే అందరూ సంచరించే మార్గాన్ని సాధారణ మార్గము ఉంటారు అందరూ సంచరిస్తారు అవగాహన అందరూ సంచరిస్తూ ఆ మార్గం కూడా మహారాజు వెళ్ళాడు కాబట్టి ఆ మార్గములు ఏవైతే ఉన్నాయో చెవి తిక్కు మార్గములు అవి ఆనంద హేతువులు కావు అవి సుఖాన్నిచ్చే మార్గములు కాదు అంటే ప్రాణము చెవుల్లోంచి ముక్కులోంచి పోతే వాడు ఎక్కడికో పోతాడు పుణ్య లోకాలకి పాప లోకాల ఎటుపోయినా పోతాయి వేరే ఇక్కడి నుంచి పోతే ముటుకు కేవలం పుణ్య లోకాలకే పోతాయి ఎందుకంటే ఈ మార్గములు ఈ చెవి ముక్కు మొదలైన మార్గములు ఎలా అయితే రాజుగారి కోటకోటకి ఉన్న ద్వారం సేవకులు మొదలైన వాళ్ళు ప్రవేశించే మార్గములు వంటివి కాబట్టి ఈ మార్గములకు సమృద్ధి అనే విశేషణం ఉండదు ఈ ద్వారములకు మాత్రం సమృద్ధి అనే విశేషణం ఉంటుంది మిగతా మార్గములు నమృద్ధిని అవి సమృద్ధి కావు సమృద్ధి గలవి కావు వస్తే దాన్ని సమాసం అంటారు బహుగ్రీహి సమాసం అంటారు సమృద్ధిని అంటే సమృద్ధి గలవి కావు సమ్య వృద్ధి ఏషాంతాని సమృద్ధి సమ్య చక్కని వృద్ధి సంపద ఏ ద్వారంలోకి ఉంటుందో అది సమృద్ధిని నా సమృద్ధిని భాష్యకరణ వచనం చక్కటి సంపద గలదారులు ఇవేమీ కావు ఇవి చే కేవలము బ్రహ్మరంధ్రమే గొప్పదాని అంచేతనే బ్రహ్మరంధ్రమునకు ఆనందాన్ని కలిగించే లక్షణం ఉంది ఈ మిగతా ద్వారములకు ఆనందమునిచ్చే లక్షణం లేదు నా ఆనంద హేతుని ఓకే కానీ ఈ బ్రహ్మరంధ్రం చూసావు ఇదంతు ద్వారం తూ వాటికంటే ఈ ద్వారం అయితే కేవలము పరమేశ్వరులకు సంబంధించిన మార్గం అది పరమేశ్వరుడు దాంట్లోంచి వీడు ఎవడైతే దాంట్లోంచి పైకి పోతాడో వాడు సాక్షాత్గా పుణ్యలోకాలకు పోయి ఆనందాన్న అనుభవిస్తాడు ఓకే తదేతన్నానం నందనమేవా నాందనమితి దైర్ఘ్యం ఛాందన ద్వరేణ గరస్యం బ్రహ్మణీ ఆ ఈ మార్గము ఈయనకు పేరు పెట్టారు నా అందరం ఏడండి నా అందరం వెళ్ళండి నందనమే ఒక పాట పాడుతున్నాడు సంగీతంతో కమాల జ వారిజ నయన అని ఉంటుంది వారిజ నయన అంటే దేవుడి కళ్ళు పద్మంలోనూ పోలి ఉన్నాడు అలా వర్ణిస్తారు కదా దేవుడు కాబట్టి దేవత భారీజ నేనా బారిజ నేనని పాడుతున్నాడు నేను చెప్దాం అనుకున్నా బారిజ నేను అలవాబు భారీగా ఆయన మానవాళ్ళు అని చెప్పడానికి ఆయనకి అలవాటైంది ఆయన అయితే ఒకప్పుడు అనటు మన సంస్థ సంగీతంలో దీర్ఘం తీస్తారు కదా దీర్ఘం తీయడం వేరు దీర్ఘమే చేసేయడం వేరు మహాగణపతి అన్నప్పుడు మహాదీర్ఘమే ఉంది అది వేరు గణపతి అన్నటు కూడా మీరు దీర్ఘం గణపతే అని గణా దగ్గర బ్రేక్ చేసి గణాపతి అని పాడొచ్చా పాడకూడదు ఒకవేళ బ్రేక్ చేసిన గణాపతే అని అది హ్రస్వం ఉన్నట్టుగానే బ్రేక్ చేయాలి తప్ప దీర్ఘం తీసినా కూడా అంటే సాగ తీసినప్పటికీ సాగదీసేట్లు హ్రస్వమనే ల ల లక్షణాన్ని అట్టి పెట్టి సాగతీయాలి అంతేగాని దాన్ని దీర్ఘమే చేసేసి సాగితీయకూడదు ఏం చెప్తా ఎవరు చెప్తారు మతం లోకంలో అనేకలు నడుస్తూ ఉంటాయి ఇక్కడ వేదంలో ఇలాంటివి కొన్ని ఉంటాయి నందనం నాందనమేవ నందనం దీర్ఘం గురించి మీరు నందనమేది ఆ దీర్ఘము వేద మంత్రములను పఠించే స్టైల్లో నుంచి వచ్చింది అది ఆందనమిటి దైర్ఘ్యం ఛాందసం ఛందస్ అంటే వేదం ఛాందసం అంటే వేద పఠనములకు సంబంధించిన దీర్ఘము సహస్ర కోటి యుగధారి నమ అని ఉన్నారు ఎప్పుడైనా ఆ కోటీ దీర్ఘం అక్కర్లా కోటి కానీ దీర్ఘాన్ని అది స్టైలు ఆ దీర్ఘం అంగీక అంగీకృతమే ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు దీర్ఘంతో చెప్తారు దీనికి నందనం అనే పేరు ఎలా వచ్చింది అనేన ద్వారేణ గత్వా పరస్మిన్ బ్రహ్మణి నందతి ఈ ద్వారము గుండా పైకిపోయి ఆ పరమాత్మ ఎందు వీడు రమిస్తాడు ఆనందిస్తాడు కనుక దీనికి నందనము అని పేరు వచ్చింది దీన్ని క్రమముక్తి అంటారు ఇది ఉపనిషత్తుల్లో ఈ ద్వారం గుండా ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ప్రాణం విడిచిపెట్టి జీవభావంతో పోతాడు హిరణ్య గర్భలోకానికి వెళ్ళి అక్కడ శాంతంగా ఉంటాడు అక్కడ హిరణ్య గర్భుడు అప్పుడప్పుడు పాఠం చెప్తూ ఉంటాడు నిజంగా ఆ హిరణ్య గర్భుడు చెప్పే పాఠంలో తత్వమసియే ఉంటుంది ఇంకా మిగతా చిత్తంతా ఏమో ఉండదు ఆ పాఠం ఓహో అదేన పరమాత్మే కదా అని తెలుసుకుని అప్పుడు మోక్షాన్ని పొందుతారు కానీ క్రమముక్తి అన్నారు అది ఆ క్రమముక్తిని ఎందుకు చెప్పారంటే మేము వేదాంతం ఉంటాం అంటున్నామండి మాకేమీ తెలియకుండా లైఫ్ అలా వెళ్ళిపోతుంది ఏమవుతాం మేము ఏమవుతాము అని ఎవరైనా అనుకుంటారేమో మీకేం నోటుకుంటాయా మీరు క్రమముక్తిని పొందుతారు వేదాంతం అలా చదువుకుంటూ ఉండండి అని సంతోషాన్ని కలిగించడం కోసం అలా మంత్రం మీకు ఎదిగిరండి పస్ ప్రయ ఆవసప్నా అంటే ఆ పరమాత్మ ఎటువంటి పరమాత్మ ఈ దేహంలో ప్రవేశించిన పరమాత్మ ఈ పిండము నుండి ప్రవేశించాడు కదా ఇప్పుడు మరి ఆ పెండం లోపలికి వచ్చిన పరమాత్మకి మూడు క్రీడాస్థానములు మూడు స్వప్నములు కలదు లేదా మహారాజు నగరంలో ప్రవేశించారంటే ఆయనకి మూడు భగవంతులు ఉంటాయి ఓ ఒకప్పుడు ఓ భగవంతులు ఉంటాడు ఇంకొప్పుడు ఇంకో దాంట్లో ఇంకొప్పుడు ఇంకో దాంట్లో అక్కడ వినోదం కోసం ఉంటాడంటే ఒక ఆయన ఒక ఒకతను ఓ ఇంట్లో ఓ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు బిజినెస్ అవైలిస్ చేశాడు ఓకే బిజినెస్ చేస్తూ ఉండేవాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు సెకండ్ ఫ్లోర్లో ఇంకొక హోటల్ ఇంకొక ఆయన ఉండేవాడు ఆయన బిజినెస్ అయితే చేసేవాడు కాదు కానీ ఏదో చేస్తూ ఉండేవాడు సంథింగ్ హీ ఇష్టడు ఎవరు ఏం చేస్తున్నాడో ఎవరికీ సరిగ్గా తెలిసేది థర్డ్ ఫ్లోర్లో ఇంకొక ఆయన ఉండేవాడు అసలు ఆయన గురించి ఎవరికీ ఏమీ తెలియదు ఓకే అప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లో బిజినెస్ చేసేవాడు ట్యాక్స్ సరిగ్గా కట్టకపోవడం అనేది సమస్య వచ్చింది వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి సెక్ చేశారు చేస్తే ఆయన కనపడలేదు ఆయన దొరకలేదు దొరకపోతే పైన ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఎవరున్నారంటే అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నారండి ఏదో చేసుకుంటారు థర్డ్ ఫ్లోర్లో ఎవరున్నారో కూడా ఎవరికీ తెలియదు వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉండి బిజినెస్ చేసి వాడే సెకండ్ ఫ్లోర్లో ఉండి మరో ఏదో చేస్తూ థర్డ్ ఫ్లోర్లో ఉండి ఎవరికీ ఏం తెలియకుండా శాంతంగా ఉంటారు అదే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ ఆత్మ జాగ్రత్త అవస్థలో ఉండి ఏదో మంచి చెడు అన్నీ చేస్తూ ఉంటుంది స్వప్నావస్థలో ఉండి ఏదో కొద్దిగా చేస్తుంది సుషుప్తిలో ఉండి ఏమీ చేయకుండా శాంతంగా ఉండిపోతుంది కాబట్టి మూడు క్రీడాస్థానములు మంచిది ఈ మూడు క్రీడాస్థానములు ఎటువంటివి స్వప్నంలే మూడు స్వప్నం లేని మనమేమనుకుంటాం ఒకటి స్వప్నం సెంటర్లు కోర్ట్ చేస్తూ ఉంటారు మన దృష్టిలో ఒకటి స్వప్నం మిగతా రెండు స్వప్నం కాదు అలా అంటే రియల్ అనమాట స్వప్నం అన్ రియల్ జాగ్రత్త రియలు సుశుద్ధి కూడా మూడు అన్ ఎందుకంటే మూడు మనస్సుకు సంబంధించినవి మనస్సు కల్పితము ఆత్మకు మూడింటితో యథార్థంగా సంబంధం లేదు మూడింటి అన్నీ రణిస్తూ ఉన్నప్పటికీ ఆత్మ మూడింటికి టచ్ కాకుండా అలాగే ఉండిపోతుంది భాష్యం తేం సృష్వా ప్రవిష్ట అనైన జీవేన ఆత్మనా రాజ ఇవ పురం రయ అవసా ఇక్కడ అన్వాయం చెప్పండి తస్య త్రయ అవసా అనే మంత్రం కదా తస్యా కంట పొడుగు రాసేటట్టు చూడండి తస్ ఏం సృష్వా రాజ పురమివ అన ప్రవిష్ట అదే అనమాట జీవేనాత్మన ప్రవిష్టస్య అని పెట్టుకోవాలి అంతేగాని అనే జీవేనాత్మన రాజ్ఞ పురం అని కాదు రాజునకు పురమునందు ప్రవేశం అన్నట్టుగా ఈ పరమాత్మకు ఈ కార్యకరణ సంఘాతమునందు ప్రవేశం అలాగా సృష్టించి ప్రవేశించినట్టు ప్రవేశించినటువంటి ఈ పరమాత్మ రాజు పురమునందు ఎలా ప్రవేశిస్తాడు మహారాజుగా ప్రవేశిస్తాడు కదా విజయాన్ని పొంది మహారాజుగా లోపల ప్రవేశిస్తాడు ఆ విధంగా ఈ పరమాత్మ ఈ దేహమునందు అనేన జీవేన ఆత్మన ప్రవిష్టస్య ఆత్మ అంటే ఈ జీవుడు రూపముగా ప్రవేశించినది దీన్ని బట్టి ఏం తెలిసింది పరమాత్మ వేరు జీవుడు వేరు అని తెలిసిందా ఒకటే అని తెలిసిందా ఒకటే అని తెలిసింది శంకర్లో అనేక పర్యాయాలు ఈ మాటని అంటూ ఈ అనేన జీవైన ఆత్మన ఈ ఉపనిషత్తుల మాట కాదు ఛాంద్రోగ్యంలో మాట అయినప్పటికీ ఈ జీవుడు అనే రూపముగా ప్రవేశించిన పరమాత్మకు నగరమును ప్రవేశించిన రాజునకు వలే మూడు క్రీడాస్థానములు గలవు మూడు భవనములు క్రీడా అంటే వినోద స్థానములు మూడు గలవు అదేమిటది జాగరిత మంత్రం చూద్దాం మంత్రం అయమావసూడు మూడు క్రీడాస్థానములు ఇది ఒక ఆవసము ఇదొకటి ఇదొకటి మీకు బిల్డింగ్ చెప్పాను ఓ బిల్డింగ్ ఉంది మూడని చెప్పాను కదా ఇదొక స్థానము ఇదొక స్థానము ఇదొక స్థానం అలా మూడు ఏమిటి ఇదంటే ఏంటి ఇదంటే సందర్భాన్ని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త కాలే ఇంద్రియ స్థానం దక్షిణం చక్షు స్వప్నకాలే అంతర్మన సుశుక్తికాలే హృదయాకాశ హృదయా ఇది మూడు అవసరం ఓకే జాగ్రవస్థ ఎందు ఇంద్రియ స్థానం అంటే చూపు యొక్క గోళకము స్థానం అంటే గోళకము అది కుదికన్ను దక్షిణ చక్షు విశీడవుతాడు ఆత్మ విశ్వయుడుగా అవుతుంది జాగ్రత్త వ్యవస్థ అభిమానాన్ని బట్టి అంటే జాగ్రత్త వ్యవస్థ నేనే అనే అభిమానాన్ని బట్టి ఆత్మకే విశ్వ అనే పేరు వచ్చింది అంటే సర్వమును తెలియనది ఈ ఆత్మ ఎక్కడుంటుంది చూసి తెలుసు సర్వేంద్రియ నయనం ప్రధానం ఇది మాణుక్యమో వచ్చింది ఆ నయనములు మనకు రెండు ఉన్నాయి కదా రెండింట్లో ఉన్నాడంటే రెండింట్లో కాదు ఒక పెట్టండి కుడి కన్నులో పెట్టండి అని మన చూపులో కూడా కుడికన్ను యొక్క రోలు వేరు ఎడమ కన్ను రోలు వేరు ఎడమ కన్ను ఉడికే టూ డైమెన్షన్ చూస్తే కుడికన్ను దానికి డెప్త్ని ఇస్తుంది ఆ డెప్త్ అనేది కుడికన్ను ద్వారా వస్తుంది కాబట్టి రెండు కన్నల్లో కుడికన్నుకి ఎక్కువ ప్రాముఖ్యం కలదు కాబట్టి విష్ణుడు అంటే జాగ్రత్త అభిమాని ఎక్కడుంటాడు కుడికన్ను ఎన్ను ఉంటాడు కాబట్టి కుడికన్ను ఒక అవసం ఓకే స్వప్నకాలమునందు లోపల మనస్సు రెండవ ఆవసతము మనస్సే ఆవసతము స్వప్నం అంతే అంతా కూడా మనస్సు యొక్క కదలిక మాత్రమే ఈ మనస్సు కంఠలో ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇది జాగ్రత్త వ్యవస్థ ఇది స్వప్నం అవి ఫిక్స్డ్ మనస్సు దీనికి దీనికి మధ్యలో ఎక్కడో ఉండాలి ఎక్కడ మధ్యలో ఇంకెక్కడ ఉంది ఇక్కడ దాన్ని చక్రము ఈ యోగులు అలా పెట్టారు ఇక్కడ యుద్ధం ఆడవలసింది చెప్పింది వాళ్ళు ఎక్స్పాండ్ చేసి పెట్టారు అది రెండవ క్రీడాస్థానము సుశుప్తి కాలే హృదయాకాశ నిద్రపోయే టైంలో ఆత్మ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆత్మ చైతన్యం ప్రధానంగా జాగ్రత్త వ్యవస్థ స్వప్నంలో కంఠంలోను నిద్రించే సమయంలో హృదయమునందు ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ నేను రివర్స్ చెప్పాను ఆర్డర్ ఇలా పెట్టుకోండి ఓకే లేదా ఈ త్రయావసాహ ఇంకో రకంగా కూడా చెప్పచ్చు దానికి సందర్భాన్ని బట్టి అర్థం చెప్పచ్చు ఈ మూడనే అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు మూడు ముచ్చట్లు తెలిసిన వాడు మహాయోగిరా విశ్వనాథురాము వినడనుకోండి ఏమిటి మూడు ముచ్చట్లు జాగ్రత్త సంక్షప్తులు అవచ్చు మరొకటి అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు వరుసగారులు అవట్లారంటే ప్రసిద్ధంగా మనకు తెలిసి ఉన్న జాగ్రత్త చెప్పారు అది ఇతర ఉపనిషత్తుల్లో కూడా అలా చెప్పారు లేదా ఈ ఉపనిషత్తులోనే ముందు ముందు రాబోతుంది క్రీడా స్థానములోనే రాబోతుంది అది కూడా మీరు తీసుకోవచ్చు పితృశరీరం మాతృగర్భామితి ఇదంతా పరమాత్మకి మనం పరమాత్మ నుంచి జీవుణ్ణి ఏమి చేసి అజీవుడి అని మనం అనుకుంటాం ఇదంతా ద్వైతులు ఉన్నారే అలాగే ఉపనిషత్తులకి సంబంధం వాళ్ళకి ఉపనిషత్తుల అర్థం కూడా కాదు అందుకే వాళ్ళు ఏం చేశారంటే ద్వైతాచార్యులు ఉపనిషత్తులకి భాష్యాలు రాయలేదు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఉపనిషత్తులన్నిటికీ సారము అని వేరే పుస్తకం వాళ్ళకి తోటిన వాక్యాలు తీసి అక్కడ పెట్టచ్చు ద్వైత వాక్యాలు ఏవో ఉంటాయి కదా అవి మొత్తం ఉపనిషత్తులకి భాష్యాలు రాయలేదు వాళ్ళలో కొందరు అందరూ ఇన్వాల్వ్ రాశారు ఒకళ్ళని ఉద్దేశించి అలా చెప్పండి కాబట్టి ఈ మూడు ఆవసతములు ఇలా చెప్పుకోవచ్చు మొదట జీవుడు జీవుడు అంటే ఆత్మ ఏనండి ఆత్మ మొట్టమొదటి ఎక్కడ ఉంటుంది తండ్రి శరీరంలో వీర్యము రూపంలో ఉంటుంది తర్వాత మాతృ గర్భాశయం తల్లి గర్భాశయంలో ఒక కణం రూపంలో ఉంటుంది తర్వాత తనదైన శరీరము నుండు చైతన్యం రూపంలో ఉంటుంది మూడు ఆపసతములు అలా కూడా చెప్పుకోవచ్చండి అగ్రగణింది ఇంకా త్రయ స్వప్నా త్రయస్వప్నా జాగ్ర స్వప్న సుస్ ఈ ఆత్మ మూడు కవలను కంటూ ఉంటుంది పైన చెప్పినవి స్థానములు అవస్థలు కాదు అంచేతనే కన్ను కుడికన్ను కంఠము హృదయము అని గిట్టం అవస్థల యొక్క స్థానములు చెప్పడం పైన త్రయ అవస్థాహ ఇప్పుడు త్రయ స్వప్నా అవస్థలు చెప్తున్నారు ఆ మూడు అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నము సుశక్తి అనే అవస్థలు మూడు కూడా ఆత్మకు స్వప్నవు అంటే ఆత్మ కలలు ఎంతో ఉంటుందన్నమాట ఆత్మంటే జీవుడే కలను వింటూ ఉంటాడు మీరు సందేహం నన్ను జాగరితం ప్రబోధ రూపత్వాత నా స్వప్న ఏమండి జాగ్రత్త అవస్థ స్వప్నం ఎలా అవుతుంది అన్నీ అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు కదా ప్రబోధం అంటే బాగా తెలుసుకుంటా జాగ్రత్త యొక్క రూపం ఏమిటి దాని లక్షణం ఏమిటి అన్నీ బాగా తెలియచుట దాన్ని పట్టుకుని స్వప్నం ఉంటుంది ఏంటి స్వప్నంలో అన్నీ బాగా తెలియ కనుక దాన్ని స్వప్నం అనొచ్చు దీన్ని పట్టుకుని స్వప్నం అంటారు కొన్ని చూసుకుంటేనే అన్నారో మానేరో జాగ్రత్తని పట్టుకునే స్వప్నం ఉంటుంది అయితే నైవం అదేదే అలాగేమీ కాదు ఆ ప్రబోధం కాదు జాగ్రత్తలో ప్రబోధమే ఉండదు స్వప్న ఏవా అదే అలాగేనే కాదు జాగ్రత్త అనేది కూడా స్వప్నమే కథ అది ఎట్లు పరమార్థ స్వాత్మ ప్రమోధాభావా స్వప్నవత్ అసద్వస్తు రెండు కారణాలు చెప్పారు స్వప్నంలో ఈ రెండు దోషాలు ఉంటాయి ఆ రెండు దోషాలు జాగ్రత్తలో కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తను కూడా స్వప్నమే అన్నారు స్వప్నంలో రెండు రెండు దోషాలు ఏమిటంటే తన యొక్క యథార్థ స్వరూపము తెలియకుండా వీడు జాగ్రత్తలో రాజవి ఉంటాడు కానీ స్వప్నంలో దిచ్చగాడమని అనుకుంటాడు అంటే యథార్థ స్వరూపం తెలియలేదు లేనివన్నీ చూస్తాడు స్వప్నంలో ఎనిమిది కాళ్ళ జంతువు నవ దాన్ని చూస్తాడు ఎనిమిది కాళ్ళ జంతువు లేదుగా అది స్వప్నంలో చూస్తాడు లేని చూస్తాడు తన స్వరూపము తెలియకుండా లేని వాటిని చూస్తట ఈ రెండు లక్షణాలు ఉన్నాయి స్వప్నంలో జాగ్రత్తలో కూడా సరిగ్గా ఈ రెండు లక్షణాలే ఉన్నాయి ఒకటి తన స్వరూపము పరమాత్మ తెలియదు జీవి అనుకుంటాడు అక్కడికి అదొక లక్షణం సరిపడండి ఘట పటాదులు లేవు ఘటము సత్యం కాదు అసత్యం లేదు వృత్తికేత సత్యం కానీ ఘటము ఉంది అనుకుంటారు అలాగే పుత్రుడు పుత్రిక ఇవన్నీ యథార్థం కావు కానీ యథార్థం అనుకుంటాడు అలాగే ఇల్లు పంచభూతములు మాత్రమే ఉంటే ఇల్లు వాకిలు రోడ్లు ఇలాంటివన్నీ ఉన్నాయి యథార్థం అనుకుంటా అంచేత లేని వాటిని చూచుట తన స్వరూపమును మరచి ఈ రెండు లక్షణాలు స్వప్నానికి జాగ్రత్తకి తేడా లేం లేదన్నారు కాబట్టి జాగ్రత్తను కూడా స్వప్నమని అంటారు ఇకపోతే సుశూప్తిని స్వప్నము అనేస్తారు ఏమీ తెలియదు కదా సుశూప్తిలో అది కూడా స్వప్నం కింద లెక్క వేసేసారు అది ఆత్మకు ఉండదు దాన్ని స్వప్నం అని నేను నిద్రపోయాను ఆత్మ నిద్రపోదు మనస్సు నిద్రపోతుంది కాబట్టి ఆ జ్ఞానం అనేది కూడా వచ్చినది కాబట్టి దాన్ని కూడా స్వప్నము అజ్ఞాన సామ్యం చేత దానికి స్వప్నం పేరు పెట్టేశారు ఈ అవసతములను మళ్ళీ వివరిస్తున్నారు అయమేవ అవసర్దక్షిణం ప్రథమ అక్కడ మంత్రంలో అయమేవ అవస అయమేవ అది మూడు సార్లు వస్తుంది దానికి అర్థం చెప్తున్నాడు మొదటి అయమేవాస అన్నదానికి అర్థం అంటూ తెలిసిన దక్షిణం చక్షు కుడిక అది ప్రథమ మనోంతరం ద్వితీయ రెండవ అయమేవా అవసానికి అర్థమేటి అంతరం మన లోపలో ఉండే మనస్సు హృదయాకాశస్తృతీయ మూడవ అయమేవాస అన్నదానికి అర్థం హృదయ ఆకాశం హృదయములందలు ఆకాశం ఎందుకలు ఉండే ఆకాశం బహరాకాశం దాంట్లో పరమాత్మ ఉంటాడు అయమావసీకీర్తనం అయమావస అని అలా మూడు సార్లు చెప్పడం ఏమిటిది కీర్తన కీర్తన అంటే దాన్నే చెప్తూ ఉంటాడు అను ముదుటి చెప్పిన దాన్ని మళ్ళీ కీర్తి ఇది ఉత్త అనుకీర్త చెప్పడం అయింది అక్కడే చెప్పారుగా పశ్చత్తయ అవసతాహ అని చెప్పేశారుగా మళ్ళీ ఇంగ్ కొత్తగా చెప్పింది ఏమని ఆ పరమాత్మకి మూడు అవసతములు ఇది అవసతము ఇది అవసతము ఇది కొత్తగా చెప్పింది ఏమన్నా ఉందా ఏమీ కొత్తగా ఏమీ చెప్పకుండగా చెప్పిన దాన్నే మళ్ళా మళ్ళా మళ్ళా రాపాడిస్తే దాన్ని కీర్తనము అంటారు అంతకుముందు చెప్పి దాని మీద అను అను తీర్తను అంటే కీర్తనం చేసి వాళ్ళని ఎట్లా చూడండి దాంట్లో మధ్యలో ఒక ఆయన కూర్చొని ఉంటాడు ఆయన ఏదో మాట్లాడతాడు కవాలి ఇలాగా ఆయన ఏమంటాడంటే మై తుమ్మంకో ప్యార్ కర్రహాహో అంటాడు కవాయి అంటే ఎలా ఉంటుంది మైతున్కో ప్యార్ కర్రహహు అనేసి కూర్చు అని ఊరుకుంటారు వీళ్ళందరూ మైతుంకో ప్యారావు ఇంకో పేరు కర్రహావు మైతు ఇంకో ప్యారంటూ ఉంటారు మళ్ళీ ఆయనకు వచ్చి గాలి తీర్చుకుని కొత్త మాట అనే వరకు వీళ్ళు అంటూ ఉంటారు ఆయన కొత్త మాట అనెస్తారు ఏం చెప్పుకుంటారు కూర్చుని ధ్యానం చేసుకుని చదువుకోండి ధ్యానం చేసుకోండి మీ డ్యూటీని మీకు చేసుకోండి డ్యూటీ లేకపోవద్దు ఖాళీ టైంలో చదువుకోండి ధ్యానం కూడా చేసుకోండి అది శాస్త్రం చెప్తే వీళ్ళ వజు అదేవి భజన అది చేస్తారా ఏం చెప్పమంటారు వీళ్ళకి ఈ వేదాంతం కూడా ఒకసారి పది నిమిషాలు టైం వచ్చింది వీళ్ళు అఖండ మండలాకాలంలో మొదలు పెట్టారు నేను అలానే విని చెవులు చెట్లం కట్టాయి ఇప్పటి వరకు మీరు పాడిన పాటలన్నీ విని కొత్తది మీకేమీ రాదు ఏదైనా పోనీ శంకర భగవత్పా బ్రహ్మజ్ఞానావళి మాల అలాంటి అప్రసిద్ధమైనది ఒకటి తీసుకొచ్చి వినిపించి మనస్సుకు ఆనందం కలిగిస్తారా అంటే అదేమీ మీకు చేత కాదు ఆ పాడిన పాటే పాసుపళ్ళ దాస అదే పాడతారు విడి విడి విజిగెత్తుంది మీరు సైలెంట్గా ఉంటారు మెడిటేషన్ చేయండి నేను కూడా మెడిటేషన్ చేస్తాను అని చెప్పాను చెప్పి వాళ్ళ చోటు మెడిటేషన్ చేయించా అనుకీర్తను అయస అనేది చెప్పిందాన్నే మళ్ళీ చెప్పింది మాత్రం ఓకే ఆత్మభావే వర్తమాన అంటే మూడు సార్లు అలా చెప్పడం డిప్రాయం ఏంటి చెప్తుంది అభిప్రాయ హీ బికాజ్ ఆ క్రీడాస్థానములో ఎందు ఈ ఆత్మ పర్యాయముగా ఉంటుంది ఒకేసారి ఉండదు ఒకేసారి మూడు ఉంటుంది ఏం పురాణంగా అది పురాణం అంటే శ్రీకృష్ణుడు ఒకే చోట అన్ని భవనాల్లోనూ ఉంటాడు ఆ రెండు వేషాల క్రమంలో పర్యాయం అంటే క్రమముగా ఒకదాని తర్వాత ఒక దాంట్లో ఉంటాడు ఈ క్రమము సరిగ్గా జాగ్రత్త అయిన వెంటనే సూషుప్తుంటుందనే కాదు క్రమం అది కాదు క్రమం ఇక్కడ క్రమానికి అర్థం ఏంటంటే పర్యాయం అంటే క్రమం క్రమానికి అర్థం ఏంటంటే అన్నింట్లో ఒకేసారి కాదయా ఒకదాని తర్వాత ఒక దాంట్లో ఏదో ఒక వరసలో ఉంటాడు జాగ్రత్త అయిన వెంటనే సుశుద్ధి ఉంటుంది సుశుద్ధిలోంచి స్వప్నంలోకి వెళ్తాడు మళ్ళీ స్వప్నంలోంచి సుశుద్ధిగానే పోవచ్చు జాగ్రత్తగానే రావచ్చు కాబట్టి అదేదో కరెక్ట్గా ఇదే వరుస అనేది కాదు అక్కడ తిరుగుతూ ఉంటాడని అభిప్రాయం ఒక ఉంటే ఇంకో దాంట్లో ఉండడు ఎలా తిరుగుతాడు ఆత్మహావైన వర్తమాన ఈ జాగ్రత్త వ్యవస్థ నాది ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉండే జీవభావము నేను నేను నాది అని ఆత్మభావము అంట అలాగే స్వప్నంలో కూడా నేను నాది సుశుక్తి నుంచి బయటకు వచ్చాక ఇది నా సుశుక్తి నేను నిద్రించినాను నేను నాదితోటి ఇంకా అవిద్యయా దీర్ఘకాలం గాఢంతో సభావిక్యే స్వాభావిక్యాన్ని అవిద్య నిండి పెట్టాలి వీడికి అజ్ఞానం ఉంటుంది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం అవిద్య అంటే తన గురించి తనకు తెలియకపోతే దాన్ని అవిద్య అంటారు ఊళ్ళో తెలియకపోతే అజ్ఞానం అంటారు తన గురించి తనకు తెలియకపోతే అవిద్య నిన్ను కూడా అజ్ఞానం అంటే అనొచ్చు కానీ ఊళ్ళో తెలియకపోతే అవిద్యను రెండో అవిద్య తన స్వరూపం తనకు తెలియకుండా ఈ అవిద్య అక్కడి నుంచి వచ్చింది ఈ కార్యకరణ సంఘాతము సృష్టింపబడిందనే మాట విన్నాం తప్ప అవిద్య అక్కడి నుంచి దానికి సృష్టి అక్కడ అది ఉంటుందగా అది స్వభావ మాయా దానికి కాలంతో సంబంధం లేకుండా అలా ఉంటుంది ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ గ్రహములు నక్షత్రములు ఈ ప్రపంచ ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చిందన్నారు అంటే ఇది సృష్టి ఎలా ఉంది ఇలా ఉంది అలా విస్తరిస్తూ ఉన్నది ఎక్స్పాండ్ ఉంది యూనివర్స్ ఏమంటే మీరు అవన్నీ ఇలా ఉన్న యూనివర్స్ ఎక్కడి నుంచి మొదలై ఉంటుంది ఇలా వెనక్కి వెళ్ళి వెళ్ళి వెళ్ళి అక్కడ మొదలవుతుంది అంతే కదా మనకి అక్కడ మొదలవుతుంది అలా అక్కడి నుంచి అలా విస్తరిస్తూ అలా వెనక్కి వెళ్ళి వెళ్ళి ఎప్పుడు మొదలై ఉంటుందంటారు థర్టీన్ బిలియన్ ఇయర్స్ క్రితం మొదలైంది అంతకు ముందు ఉంది అంతకు ముందనే మాట ఉండదు ఎందుకంటే సృష్టి మొదలయ్యాకనే టైము వచ్చినది సో ఆ రకంగా అవిద్య ఎప్పుడు మొదలైంది అనే మాట ఉండదు ఎందుకంటే అవిద్యను బట్టి కాలము వచ్చినది కాబట్టి కాలాన్ని అవిద్యకు పెట్టడానికి వీల్లేదు కాబట్టి ఉందంటే అవిద్య కాలంతో సంబంధం లేకుండా ఉంది స్వాభావిక అవిద్య ఓకే అంటే నేను కింద టీకాగారులో మాట్లాడారు ఆయన ఇప్పుడు నేను చెప్పింది ఆయనకి ఇంట్ర ఆయన ఒప్పుకోరు నేను నా ధోరణలో నేను చెప్పారో ఆయన మాత్రం నన్ను ఒప్పుకోను ఆయన ఏమంటున్నారంటే అవిద్య అంటే భ్రమ ఆ భ్రమ ఉంది ఎందుకుంది మీరు పరిశీలించకుండా కళ్ళు ఉన్నారు కాబట్టి ఉంది అని ఆయన చెప్తారు అని ఏదో జన్మ తేడా కాబట్టి అవిద్య ఉన్నది ఆయన చెప్పింది సరికాదు స్వాభావిక్యనే మాటకు అది కాదు అర్థం విచారం చేస్తే విచారం చేయకపోవడం చేత ఉన్నది అది ఇప్పుడు ఉన్నది ఇప్పుడే ఉన్నదా నిన్న ఉన్నది మొన్న ఉన్నది అటు మొన్న ఉన్నది అలాగా ఎప్పటి నుంచి ఉందో కూడా చెప్పడానికి వీలు లేనట్టుగా ఈ అవిద్య కలదు ఈ అవిద్య చేత వీడు అజ్ఞానంలో నిద్రపోతూ ఉన్నాడు రాధు ప్రసూప్త ఇక్కడ నిద్రపోతున్నాడు అంటే తెలియకుండా ఉన్నాడు ఆత్మస్వరూపము తెలుసుకోలేకుండా ఉన్నాడు ఓకే సో నిద్ర అంటే అర్థంలో తెలిసిన నిద్ర తత్వమజా అనత వాడు ఆ తత్వము తెలియకున్న వారికి ఉన్న అవస్థ పేరు నిద్ర అలా నిద్రపోతున్నాడు లోతుగా నిద్రపోతున్నాడు ఎప్పటి నుంచి నిద్రపోతున్నాడు అంటే చెప్పలేము దీర్ఘకాలం జన్మ జన్మాంతరములో నుండి నిద్రపోతూనే ఉన్నాడు కొన్ని లేస్తాడ ఇప్పుడైనా ఎవడంటే ఆత్మసాక్షాత్కారం కలగాలి నా ప్రబుద్ధ్యతే ఇప్పటికీ కూడా లేవు లేచుటలేదు ఇప్పటికీ కూడా లేచుటలేదంటే ఏదో తెలిసిన అనేక శత సహస్రానర్థ సన్నిపాత జుఃఖముద్గరాభిఘాత అనుభవైరపి సహస్రానర్థరా దుఃఖముద్ఘాతానుభవైరీ అనేక అనేకములైన శతవందల సహస్రమేళ అనర్థ ఆపదల యొక్క సన్నిపాత సమూహము నుండి జా పుట్టిన దుఃఖాదు అనే ముద్గర అభిఘాత రోకటిపోట్ల యొక్క అనుభవైరపి అనుభవములచే కూడా నబుద్ధ్యతే నిద్ర లేదు చుట్టలేదు దీని దీనికి దీని మీద లెక్చర్ వన్ అవర్ లెక్చర్ వేస్తూ వందల వేల సంవత్సరాల వందల వేల ఆపదలు ఏవేవో ఆపదలు అలా కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి ఆపదలు వచ్చి సన్నిపాత అంటే మీద సన్నిపాత జ్వరం వచ్చిందంట ఆపదలన్నీ కట్టకట్టుకుని వచ్చి మీద వాటి నుంచి దుఃఖం పుడుతూ ఉంటుంది ఆ దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు ఒక్కొక్క దుఃఖము రోకలితో ఒక్క పోటు పొడిచినట్టుగా ఉంటుంది ఉన్నా కూడా వీటి తన స్వరూపము తెలుసుకొని నిద్రలేవాలి అనుకోడు ఏదో జాతకం చూపించుకుందాం లేకపోతే రేఖాశాస్త్రం చూపించుకుందాం అనుకుంటాడు ఇన్ని అనుభవములు ఉన్నా నిద్రలే స్టీఫన్ హాకింగ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవడో వెళ్ళి ఎవండి ఈ గ్రహములు ఇవన్నీ ఉన్నాయి కదా మన మనుషులు జీవన ముందుకు వాటికి సంబంధం ఏంటని అడిగాడు రిటైర్ అని చెప్పిగా నాట్ ఎ నాస్ట్రాలజ ఐఎం ఏ అని చెప్పాడు ఆ సైన్స్లో ఇలాంటి పిక్చర్ ఉంటుందా ఉండదు కదా మరి సాక భూత్యువ్యైక్ష్యహాన్ వదిషదితి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమే వావశిష్యం